స్తోత్రం ప్రభా నాయన యాసే మా ప్రభ నీ పాములకు వేలా స్తోత్రాలు దేవాయసే మా ప్రభ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయసే మా ప్రభావ సజీ లెక్కలో ఉంచిన బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయసే ఈ రోజు కూడా ఎంతోమంది మరణించారు దేవ కా సజ్జ లెక్కలోంచి దేవాయసే మా ప్రభా ప్రార్థనలో ఎదిగే భాగ్యం మాకు దయచేసిన బట్టి ఈ బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవ దేవాయసే మా ప్రభా ఈరోజు దేవాయసే మా ప్రతి ఒక్కరిని నుంచి క్రీస్తు మాకు బట్టి స్తోత్రం మా దేవయసే మా ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటా సాయం చేయండి మా ప్రభా దేవే బాప్రభా ఇంకా రానున్న బిడ్డలు త్వరగా వచ్చేటప్పు సాయం చేయండి మా ప్రభా బాప్రభా దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క నెట్వర్క్ నీ పరిధిలో ఉండటం సాయం చేయండి మా ప్రభా దాని యొక్క పరిశుద్ధ శక్తి చేత ప్రతి ఒక్క దీవుడు మాకు కుమ్మరించండి మా ప్రభా పాట దేవ మనం బలపరిచి స్థిరపరిచి దేవసే మా ప్రభా నీ త్వరగా రాబోతున్న ఏసు క్రిస్ పేరిట వేడుకొరుచున్నాం తండ్రి హామేన్యలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచు నా కాలం నీ దయలే నీరే నేనే నీ దయలే నీరయ నిన్న అంత కాలం నీ కృపలు దాచిన గత కాలం తల్లిదండ్రులు చూపిస్తారు ఎలా నేని ప్రేమను ఇళ్ళలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎగలేని ప్రేమను ఇలా చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా నీదయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా మీద లేకపోతే ఇలా బ్రతుకుట జరుగునాలు నేనున్నా ఇంత కాలం నీ కృపలు దాచినావుత కాలం నీల రాలిన ప్రాణాన్ని లేపి నిన్ను నిలిపావు అపవాది కోరలకు అంతకుండా దాచావు నేలరాలి నా ప్రాణాన్ని లేపినందు నిలిపావు అపవాది కోరలకు అంటకుండా నాచావు నీరెక్కలా నీడలో నా కాశ్రయా దుర్గము ఏ కీడు నా ధరికి రాకుండా నీ కృపను తోడించినావు నీ పాదాల చెంతనే నీ పరివశించాలని యు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేను నా ఇంతగానం గానం నీ దయలే నీదే నేనేమవునో నీ దయలే నీదే నేనేమవునో తెలియదయ్యా నీరాయలో నేనున్నా ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం అలాగే విశ్వాస సహిత ముగను వెంబడించుడియే సూని విశ్వాస సహిత ముగను వెంబడించుడియే సోని నిత్య జీవముచే పాటి సత్యవేదముచే బోని నిత్య జీవముచే పాటి సత్యవేదముచే బోని పవి హృదయములతో ఓరూడి విజయముతో పవిత్ర హృదయములతో ఓరూడి విజయముతో విశ్వాస సహితముఘను వింబడి చుడియే సూని ీని భక్తి కో నిజమై న నీతిని భక్తిని కోరి నిజమై న విశ్వగా ఓర్ను ప్రేమను కలిగి ఓరా విజయమతో ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి సునీ అంధకార హృదయములను అద్భుతముగ వెలిగించి అంధకార హృదయములను అద్భుతముగ వెలిగించి ప్రకాశించుచు ప్రభులో పోరాడు విజయముతో ప్రకాశించుచు ప్రభులో పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి సునీ ఆకాశమున కలిగిన దర్శనమునకు ఆకాశమునానుండి కలిగిన దర్శనమునకు ధేయతూపకను పోరాడుడి విజయముతో అవిధేయూపగను ఓ రాడు విజయముతో విశ్వాససన ప్రకటీయే సునీ అన్యజనుల మధ్యాను భూరాజులయదుటాను అన్యజనుల మధ్యాను భూరాజులయదుటాను క్రీస్తుని నామము భరించి విజయముతో క్రీస్తుని నామము ధరించి పోరాడు విజయముతో విశ్వాస సహితముగను వెంబడించుడిసు క్రీస్త మనస్సు కలిగి సప్రియలను జరిగించి మనసు కలిగి సత్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో విశ్వాస సహిత మొగను వెంబడి చోడి సునీ ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచీ పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచీ పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగనో ప్రకటించుడిసు జీవము కలిగి ఇలలో శ్రమనోర్చు ఏ సుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చూచు విజయోత్సాహం తోడా ఫలు పాడదము విజయో సహముడా హూయా పాడదమో విశ్వాస సహితముగనో వింబడించురియేసు విశ్వాస సహితముగనో ప్రకటించురి ఏ హలూయా ప్రేస్ ద్రా ఓకే అన్న మతేసు వార్త 42 ఒకటిలో ఫార్టీ టూ వచ్చినాము ప్రార్థన చేసుకుని ధ్యానించుకున్నాము పరిషుద్ర ప్రేమ దేవ కృపల తండ్రి దేవా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తుతుల స్తోతం అయినా దేవా హెచ్చు ప్రభా మా అందని గుడి యొక్క కృపలు భద్రపరుచుకున్న ప్రభా దాని నీకు వందనాల ప్రభా స్థుతి మహిమ గణత ప్రభావం ప్రభా యువ యువలకి మీకు ఎరులను గాక దేవాచు ప్రభా మరియు వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభా మరి నీ యొక్క ఓడించి నడిపించండి దేవం ముఖ్యంగా ప్రభ మాలో ఉన్న ప్రతిదీ తలంపులను గద్దించి కొట్టివేసి ప్రభ నీ యొక్క తలపుల చేత నడిపింపు దాయిచ్చండి తండ్రి దేవాయత్స ప్రభ ఇంతసేపు ప్రభా మీరు పాటల ద్వారా మహిమ పొందిన ప్రభ దాన్ని వందనాలు దేవాయత్స ప్రభ మరి వాక్యం ద్వారా కూడా ప్రభ మీరు మాతో మాట్లాడి మరి దశ తీరపరచమని ప్రార్థిస్తుందండి కాబట్టి ప్రభావ ఆత్మీయమైన చూడండి మా ఆత్మీయమైన కళ్ళని స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటండి ఇవా మరి మీద మాకు తోడైండి ప్రభాని యొక్క పరిశుధాత్మచిత నడిపింపు అందరికి దయచేయమని యేసు కృష్ణ నామంలో ప్రార్థిష్టం తండ్రి ఓమేన్ మాథ్యూ ట్వంటీ వన్ మనము ఫార్టీ వచనం చూసుకుంటున్నాము మరియు యేసు వారితో చూచి ఇల్లు కట్టిన వారు రాయి మూలకు తెల్లరాయి ఆయను ఇది ప్రభు వలనే ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా అని వాక్యంలో ఉంది సో ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఏది యూజ్ఫుల్ లేని దాన్ని యూస్ దాన్ని చేసుకునేలాగా చెప్పబడుతుంది ఈ వాక్యము అంటే ఏ విషయం పనికి రాని ఆయన ఏర్పరచుకుంటారు అంటే జ్ఞానం కలిగిన వారిని కాకుండా జ్ఞానం లేని వారు చెప్తున్నాను కదా వాళ్ళ లైఫ్ ఎట్లా ఏం తెలియకుండా యథార్థ జీవించిన వారు కదా అది విద్య లేని పాముడులు ఎట్లయితే చదువు చదువు లేకుండా దేవుని యొక్క శ్రోత వాళ్ళు ఎట్లా ప్రకటింపజేస్తున్నారు అంటే దేవుడు చూడండి బాగా జ్ఞానవంతులైన ఆయన సెలెక్ట్ చేసుకోలేదు కదా పెద్ద పెద్ద వాళ్ళు అంటారు కదా జ్ఞానం కలిగిన వారికి ప్రతిదీ దేవుడు బాల్యపస కానీ అట్లా ఏం చెప్తున్నారు దేవుడు దేవుడు ఏమంటాడు ఏ విషయంలో యూజ్ఫుల్ లేదో ఏదైతే మూలక పడేశారో దాన్నే యూజ్ చేసుకుంటా అంటున్నాడు కాబట్టి వాక్యం ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఆశ్చర్యం కలిగింది ప్రజలకు అందరికీ ఎందుకు అంత ఆశ్చర్యం కలిగింది వాళ్ళు అంటున్నారు ఇల్లు కట్టిన వారు రాయి మూలకు తలరాయి కానీ ఈ మూలకు తలరాయి ఎవరు ఏ కదా ఆయనని లోకం ఎట్లా చూశారు అంటే దేవుణ్ణి చూడకుండా ఆయనని ఒక కామన్ పర్సన్ లాగా చూశారు అసలు ఈయన ఏం చెప్తున్నారు ఈయన తెలియదని దేవుణ్ణి ఎట్లా ఒక పిచ్చివారి లాగా ఆయనని అట్లా ద్వేషించినారు దేవుని ఆ విధంగా కదా మన తండ్రి శివ మరణం పొందేటప్పుడు ఆయనని కొట్టి ఎవరు కొట్టినారు అని అట్లా ఎగ్గతాలు చేసినారు మన తండ్రిని కానీ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే ఆయనని ఎంత తీసుబడసరంత లోకము ఆయనని తృణీకరించు రేసు ప్రభుని కదా ఆయన అంత గొప్ప దేవుడు ఆయన వలనే మనకు రక్షణ కలిగింది కని చూడండి జనాలు ఆ టైంలో ఆ యొక్క సమయంలో మళ్ళీ దేవుడు వారికి ఆ చెప్పిన బోధల అన్నిట్లలో చూస్తే ఎంతో ఆశ్చర్యం అనేది ఉంది చాలా మటుకు ఆశ్చర్యం అనేది జరిగింది అదే అంటున్నారు దేవుడు అంటే దేవుడిని వాళ్ళు హింసించినారు ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసినారు పరిశ్రయులు సదుకాయలు వీళ్ళంతా దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడిన వారే అర్థం అవుతలేదు కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ బోధలన్నీ విని కానీ ఆయన ఏమంటున్నంటే ఈ మూలకు తలరాయని అని అంటున్నా కదా చూడండి దేవుడు ఎప్పుడైతే కలవరి శిల్వలో మరణించినడో తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయన అంత ఆశ్చర్యకరుడు అని తెలియజేయబడుతుంది ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడే ఆయన నామంలో దయములు పోతే ఆయన ఆయన నామంలో అనేకులు స్వస్థత పొందుతారు ఆయన నామంలో ప్రతి విధములైనా వెళ్ళిపోతే ప్రతిది ఆయనే మూలంగానే కలిగింది ప్రతిది ఆయన లేకుండా ఏది లేదని వాక్యం చెప్తుంది చూడండి ప్రతిదీ మూలకు తలరాయి ఆయనే కదా ఈ లోకంలో చూసుకుంటే ఈ వాక్య చూసుకుంటే మనం అనుకుంటాం దేవా నేను పనికి రాను ప్రభా నేను దేనికి యూటిలైజ్ కాను ఆ చూద్దాము ఇందులో వెళ్తున్నామా ఈ వేలో పోతున్నామా ఇల్లు పర్ఫెక్ట్ గా లేను నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూసాం ఎడ్యుకేషన్ ఎంత చదివినా ఇట్లా అంటే కొంతమంది ఆలోచన అట్లా చేస్తారు నేను దేనికి పనికి రాని ప్రభా నన్ను ఎందుకు నువ్వు చూజ్ ఒక్క గొర్రెల కాపరే జస్ట్ మైపుడిని వచ్చేవాడై ఆయన పని అక్కడ ఊరు బయటనే ఉండేవాడు ఆ మోజు కానీ దేవుడు ఆయన చూజ్ చేసుకుండా లేదా ఆయన అనుకోవచ్చు కదా ప్రభా నేను ఏదానికి నేను ఫిట్ గాను ప్రభాని కానీ దేవుడు ఏర్పరచుకునే విధానం ఆ విధంగా ఉంటది అంటే దేనికి పనికి దానికి దేవుడు వాల్యూ ఇచ్చే దేవుడు కదా మనకు వాల్యూ లేదు ఈ లోకంలో బ్రతకడానికి ఆత్మీయమైన జీవితం బ్రతకడానికి ఆయన శ్వాత ప్రకటన చేయడానికి ఏ విషయంలో చూసుకున్నా మనకు వాల్యూ లేదు కానీ ఆయన శిల్వ మరణం పొందినాక దాని ద్వారా మనకు వాల్యూ అనేది ఇచ్చింది ఎట్లా ఇచ్చిన దేవుడు ఆయన శిల్వ మరణంలో మనల్ని కొన్నాడు ఆయన రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనకు వాల్యూ అనేది ఇచ్చింది ఆ వాల్యూ అనేది వచ్చింది లేకపోతే ఆ వాల్యూ లేకపోతే మనం ఎట్లా జీవించగలుగుతుండే ఈ లోకంలో కదా అందుకే ఆయన ఎట్లా దేనికి యూటిలైజ్ కానడానికి నేను యూజ్ చేసుకుంటా ప్రతి దాంట్లో యూటిలైజ్ అయ్యేలాగా నేను చేసుకుంటా అనే ఆయన ఇది అనమాట కదా చూడండి ఆయన శిల్వ మరణం పొందిండు తిరిగి లేచిన ఆయన బోధలన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి కదా ఇక్కడ ఏమని ఇది ప్రభు వలనే కలిగను అని ఇది ప్రభు వలనే కలిగింది కదా ఇది ఏషియా ప్రవచనంలో కూడా ఉంటుంది మన కీర్తనలో కూడా ఉంటాయి సేమ్ వర్డ్స్ రిపీటెడ్ గా ఉంటుంది ఈతనలో వన్ ఎయిటీన్ ట్వంటీ టూ లో కూడా సేమ్ ఉంటది మళ్ళీ ఐజియా ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ లో కూడా సేమ్ ఉంటది సేమ్ ఇదే వచ్చి చెప్తుంటది అంటే పదే పదేగా రిపీటింగ్ చేస్తున్నారు దేవుడు కదా మూలకు తలరాయన ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోపురం కట్టాలి అని అనుకుంటున్నాము ఆ గోపురంకి కట్టాలి కరెక్ట్ ఫిట్టింగ్ ఒక స్టోన్ అనేది ఉండాల ఇప్పుడు ఆ స్టోన్ కరెక్ట్ గా ఫిట్ అవుతూనే ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాం మనము ఇది పర్ఫెక్ట్ గా ఉంది ఇది మ్యాచ్ అయిపోయింది ఇది ఎవ్రీథింగ్ ఈక్వల్ గా అన్ని విధాలుగా చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంది కంప్లీట్నెస్ పర్ఫెక్ట్ అనేది వచ్చింది అని అంటారు ఇప్పుడు అది ఆ గోపురంకి కట్టేటప్పుడు ఒక స్టోన్ అవసరం ఉంటది చిన్న స్టోనే కానీ పెద్ద స్టోనే కానీ ఆ ప్లేస్ లో ఎంత ఫిట్ కావాలో అంతే స్టోన్ కావాల సో ఆ స్టోన్ ని మనం వెతుకుతా ఉంటాము ఇది దానికి సూట్ అవుతుందా ఈ స్టోన్ దీనికి సూట్ అవుతుందా ఇది దీనికి సెట్ అవుతుందా ఇది దీనికి సెట్ అవుతుందా అని మనం అట్లా చూస్తూ చూస్తుంటే ఒక స్టోన్ దానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది పర్ఫెక్ట్ గా దాన్ని ఇంకా తీయడానికి రాదు ఏం కరెక్ట్ గా దాని మీద కూర్చోబెడితే అది కూర్చుండిపోతుంది కరెక్ట్ ఫిట్టింగ్ ఉండిపోతుంది పర్ఫెక్ట్ గా ఉంటది పర్ఫెక్షన్ మొత్తం వచ్చేస్తుంది దానికి సో ఆ పర్ఫెక్షన్ ఏ ప్రభు ఆయనే తలకి మూలరాయి ఆయనే కదా మనకు తలరాయి ఆయనే ఇది ప్రభు వల్లనే కలిగేను చూడండి అంత పర్ఫెక్ట్ గా ఉన్న ఎవరు అంటే ఏచు ప్రభు మాత్రమే ఈ లోకంలో ఎవరినైనా సరితూక్తే ఎవరు కూడా లేరు కదా ఆత్మీయమైన జీవితంలో చూడు ఎక్కడ చూడు ఎవరు కూడా పర్ఫెక్ట్ గా లేరు కానీ కంప్లీట్ పర్ఫెక్ట్ గా ఉన్నదంటే ఏసుప్రభు మాత్రమే ఆయనే చూడండి ఈ లోకంలో పుట్టినడు ఈ లోకంలో ఆయన చోత చేసిండు కానీ అనే పరిశుద్ధుడు అనే ఒక పేరు ఉంది కదా ఆయన ఈ లోకంలో చువాత ప్రకటన చేసిన ఒక తండ్రి లాగా ఒక కుమారుం ఒక పరిశుద్ధాత్మ ఒక దేవుని ఇవన్నీ రోల్స్ అని చూపించినారు ప్రతి వాక్యంలో కదా ఆయన ఎంతో విలువైన మాటలు చెప్పినారు చూడండి ఆయనని అట్లా తృణీకరించినారు దేవుణ్ణి దేవుని నలగగొట్టినారు ఆయన మీద చాలా చెల్ల మాటలు పలికినరు ఆయనని హింసించినరు ఆయన మీద ఉంచినారు ఆయనని ఎంతో తృణీకరించినారు ఒకటే మాట అంటాడు ప్రతిదానికి ఆ మూలరాయి ఆయననే కాబట్టి ప్రభు వల్లనే కలిగను ఇది ప్రభు వల్లనే కలిగింది ఈ మూలరాయి ఆయన వల్లనే కలిగింది ఆ గోపురానికి కరెక్ట్ గా ఆ స్టోన్ ఫిక్స్ అయింది అని అంటే వెతికినా అందులో ఎవరు కనపడలే కానీ దేవుడు ఉన్నాడు ఎందుకు అనంటే ఆ వాక్యం చెప్తుంది ఆ వాక్యం చెప్తా కదా మనం పాట పాడతాం ఏసు వంటి సుందరుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు కదా ఏసు అంటే సుందరుడు ఆయనంత సుందరుడు ఆయనంత విలువైన దేవుడు మనకంత విలువ ఇచ్చినడు అది ప్రభు వలనే కలిగింది అందుకే ఇది మన కన్నులకంట ఆశ్చర్యం అది మన కన్నులకు ఆశ్చర్యమే అంటే మనము ఇప్పుడు బైబిల్లో చూస్తున్నాము ఆశ్చర్యపోతున్నాము ఈయనే మెసేజెస్ వినడానికి ఈనే వాక్యం ధ్యానించడానికి ఒక్కొక్క వచనంలో ఎంత మీనింగ్ ఉందా ప్రభు ఒక్కొక్క దాంట్లో మనం ధ్యానిస్తుంటే అందులో ఎంత ఆశ్చర్యం ఉందో మనం తెలియజేసు తెలియజేయబడుతుంది కదా ఆ టైంలో దేవుని ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలైతే ఉన్నారో అందులోకే ఆ పన్నెండు మంది డిసైపుల్స్ దేవుని మాటకి అంగీకరించి కానీ పరిశైలు సదుకలి వీళ్ళంతా దేవుని త్రేణీకరించిన కానీ దేవుడు ఏమంటారు తెలుసా ఆ ఇళ్ళని ఈ వాక్యంలోనే మనకి ఎక్కడ అంటే అపోజ్ సారీ మతేసు వాట్గా మనకి ట్వంటీ టూలో ఫార్టీ ఫోర్ వచనంలో ఉంటుంది నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడి పాశము కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చూడండి ప్రభువు ప్రభుతో చెప్పాను కదా ఈ లోకం ఏం అనుసరించి నడుచుకున్న ప్రతి వారిని తృణీకరిస్తారు అని వాక్యం చెప్తుంది అంటే మన శత్రువు ఎవరు మన శరీరమే కదా మన ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే మనకు ప్రాణం ఉంది ఈ ప్రాణం ఒకటి మన బాడీ ఒకటి మన ఆత్మ ఒకటి ఇవి మూడు ఎప్పుడు కలిసి ఉంటాయి కానీ ఈ ఆత్మ ప్రతిసారి మనకి అది తప్పు పని అది చేయదు ప్రార్థించు వాక్యం ధ్యానించు దాని ప్రకారగా నడవని మన ఆత్మ మనకు చెప్తుంటది కానీ మన శరీరము బలహీనత కదా ఎక్కడైనా వెళ్ళినామంటే ఆ టేప్ పంపించేస్తుంది ఎవరితోటైనా అది అక్కడే కూర్చోబెడుతుంది శరీరకు ఉన్న ఇవన్నీ కాబట్టి ఈ శత్రులని మనం ఏం చేయాలంటే మనకు దేవుడు ఒక వాటి మీద అధికారం ఇచ్చింది కదా ప్రతి వాటి మీద పాములని త్రీ త్రొక్కటకు శత్రు బలవంతటి మీద అధికారం అనుగ్రహించానని చదివించిన దేవుడు కాబట్టి ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలా కాబట్టి నేను ఈ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు మనం దేవుని దగ్గర కూర్చొని ఉండాలా కుడి పాశంలా కదా నిత్యము ఆయన దగ్గరే కూర్చొని ఉండాలా ఎందుకంటే నీ శత్రువులను ఎదిరించాలంటే నువ్వు నార్మల్ గా ప్రార్థన చేసినంత మాత్రంలో అది పోదు కదా నార్మల్ గా నువ్వు వాక్యం ధ్యానించినంత మాత్రంలో పోదు అన్నిట్లో మనం ఈక్వల్ గా ఉండాలా ప్రార్థనలోనే కానీ వాక్యంలోనే కానీ సేవలోనే కానీ కదా ప్రతి దాంట్లో మనం ఈక్వల్ గా ఉండాలా దానికంటే ఎక్కువ మనం ఏం చేయాలి దేవునికి వాల్యుబుల్ ఇవ్వాలా మార్నింగ్ లేవగానే ఆయన ప్రార్థించడము ఆయన వాక్యం ధ్యానించడము అనేకలకైనా సత్యం సత్యాన్ని ప్రకటింపజేయడము కదా ఆయన వాక్యము అంత జీవము అంత వర్డ్స్ అవన్నీ ఆ హృదయంలోకి వెళ్ళినాయంటే ప్రతి పాపాన్ని ఒప్పేసుకుంటది అట్లాంటిది వాక్యము కదా పాపాన్ని ఒప్పేసుకుంటది ఎందుకంటే ఆ శిల్వ మరణము అంత ప్రేమ చూపించిన దేవుడు ఆ శిల్వ మరణం పైన కలవరి శిల్వ ఎంత మన కోసం దేవుడు కదా నాకు అదే అనిపిస్తుంది దివా ఇంత ప్రయాసపడ్డా ప్రేమ ఇంత గొప్పద ప్రభాని నేను ప్రతిరోజు ఆయన తలుస్తూనే ఉంటా నీ ప్రేమాల్లో మేము కూడా జీవించాల ప్రభా మేమందరం జీవించాలని ప్రార్థిస్తా అయిన ప్రేమనైన పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాల అని ఈ వాక్యం చెప్తుంది ఎందుకంటే నీ శత్రువులను అంటే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు అంటే మనకున్న ప్రతి బలహీనత మనం మోకరించినప్పుడే పోతుంది అని వాక్యం చెప్తుంది కదా నువ్వు నీ శత్రువుని నువ్వు వెలగొట్టుకోవాలి అనంటే అది ఎట్లెక్కడి నుంచి వస్తుందో తెలియదు ఫస్ట్ మన బాడీ నుంచి వస్తుంది మనం విన్నాం నెక్స్ట్ ఏంటి తిరుగు పొరుగు వారి నుంచే కానీ మన కుటుంబంలో నుంచే కానీ భార్య భర్తల విషయంలోనే కానీ పిల్లల విషయంలోనే కానీ ఫ్రెండ్స్ విషయంలోనే కానీ కదా వీళ్ళందరి విషయంలో ఎవరో ఒకళ్ళ విషయంలో ఉంటది ఎందుకంటే ఆ ఈ శరీరానికి ఆశ పది చోట్ల తిరగాలి అక్కడే పోవాలి ఇక్కడ పోవాలి అటు చేయాలి కానీ ఆత్మకి ఒకటే ఆశ ఆయన కోసం కనుక్కొని జీవించడము ఆయన వాక్యం ఏం చెప్తుందా ఆయన వాక్యంలో ఇంకెంత మార్మం ఉందా ఇవన్నీ ధ్యానించడము ఇవన్నీ చేయడం ఆత్మీయమైన జీవితం మన ఆత్మీయమైన జీవితంలో రోజు మన ఆత్మ నాకు హెచ్చరిస్తానంటుంది ప్రార్థనలుండు వాక్యం లోండు అని సువాతను ప్రకటింపచాడు ఇట మనకు వాక్యం చెప్తుంటది అంటే ఆయన చెప్పే వాక్యం అదే అనమాట నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు చూడండి దేవుడు ఉంచుండలేదా దేవుని యొక్క పాదముల కింద ప్రతి ఒక్క దురాత్మలు బంధింపబడినాయి మరి ఆయనే అధికారం పొందిన దేవుడు తన తండ్రి అంటాడు అన్నిటి మీద అధికారం నాకు ఉందని కదా మరి అధికారము కలిగిన దేవుడు మనపక్షంగా ఉన్నాక మనం ఎందుకు వాటికి భయపడతామో మనం ఎందుకు శరీర క్రియలు నశింప చేసుకోలేకపోతున్నామో అంటే ఒకటే కారణం నిర్లక్ష్యం చేయడము కాబట్టి ఆ నిర్లక్ష్యం తొలగించుకుంటే అని చెప్పిన ప్రతి మాట ఇట్లా ఈజీగా వినగలుగుతాం ఎందుకంటే మన హృదయము మన ఆత్మ వర్డ్స్ మనసు కూర్చోలకు వినపడాలా అప్పుడే నువ్వు మోకరిస్తావు కదా నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో అప్పుడు నీ శత్రువు నీ నుంచి పారిపోతుంది అందుకే ఆయన ఆయన గురించి దావీదు ఇట్లా అనడు నేను ఎల్లప్పుడు నా యుద్ధ ప్రభువును చుచుచున్నాను ఆయన నా కుడి పాశంలో ఉన్నను గనుక నేను కదిలింపబడను అని ఇది యాక్సెస్ సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ లో ఉంటది కదా అంటే ఆయన పక్కన మనం ఉన్నంత వరకు అంటే ఆయన ప్రార్థనలో మనం కూర్చొని ఉండి ప్రార్థన చేసే వరకు గంటలు గంటలు ఆయన సమయంలో శత్రుని మనం ఎదిరించగలుగుతాము అని వాక్యం చెప్తుంది ఆయన కూటి ఉండాలా ఇదంతా మనకి ఏ విధంగా జరుగుతుందంటే ప్రతిదీ మనం దేవుని అనుసరించి నడుచుకుంటేనే జరుగుతుంది కదా మన జ్ఞానం అంతా మనకున్న ఆలోచనలు మనకున్న ప్రతీది ఏవైనా కానీ ఆయనే నుంచి కలిగింది కాబట్టి ప్రతిదీ ఆయనకే స్థుతించాలా కదా ఆయనే సన్నిధిలో మనం కూర్చుంటేనే ఇవన్నీ దేవుడు మనకు బయలుపరచడం మరి ఆయనే అంటున్నారు చూడండి యాక్స్ ఫోర్త్ యాక్స్ చాప్టర్ నాలుగులో 11, 12, 13 లో ఉంటుంది ఎవరైనా బ్రదర్ బ్రదర్స్ ఫోర్త్ చాప్టర్ లెవెన్ ఇల్లు కట్టువారై చదవండి ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తల రాయి మరి ఎవని వరణను రక్షణ కలగదు ఈ నామంలోనే మనం రక్షణ పొందవాలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం రక్ష పొందలేము అనను ఓకే అన్న థ్యాంక్ యూ ఈ వాక్యం చెప్తుంది చూడండి ఇల్లు కట్టిన వారే మీరు తృణీకరించిన రాయి ఆయన్నే కదా ఈ లోకము దేవుని తృణీకరిస్తుంది అని చెప్తుంది వాక్యము ఎందుకంటే యాక్స్ చాప్టర్ లో చూస్తే ఆ ఈయన అపోతుడైన పావులు ప్రతి సంఘాల కోసం వివరించి రాశాం కదా ఏడు సంఘాల కోసం ఒక్కొక్క సంఘం ఏ విధంగా ఉందో ఒక్కొక్క సంఘం ఏ విధంగా నడుచుకుందో వాటి కోసం ఆయన్ని వివరించి రాసిందో సో అందులో సంఘంలలో చూసుకుంటున్నాం ప్రతి సంఘంలలో కానీ ఇక్కడ ఏమని తెలియబడుతుందంటే ఇల్లు కట్టిన వారు మీరు ధృవీకరించిన రాయి ఆయన్నే ఏచు తెలియజేయబడుతుంది మీరు అందరూ ఆయన ఏచుప్రభుని సిల్వమలనే మేసినారు కదా ఏసు ప్రభు మీద మీరు నిందమోపినారు కదా మీరు ఏసు ప్రభు పైన ధృవీకరించినారు కదా మరి ఆయననే మరి మూల రాయి ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు అని ఈ పావులు గట్టిగా సువాత ప్రకటన చేస్తున్నాడు వాళ్ళ దగ్గర కదా ఎందుకంటే ఆయన్నే అని ఇక్కడ ఉంది ధృవీకరించిన రాయి ఆయన్నే ఆ రాయి మూలకు తల రాయి అని చెప్తుంది ఆయన్నే అంటే మన ప్రభువే కదా మన ప్రభుత్ ఇంత క్లియర్ గా ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది మళ్ళీ ఏమంటున్నారు మరి ఎవరి వలన రక్షణ కలగదు చూడండి ఇంకా ఎవరి వలన మనకు రక్షణ కలుగుతుందా ఎక్కడ లేదు రక్షణ కేవలం ఏజ్ ప్రభు దగ్గరనే ఉంది కదా మరి ఈ నామమునే మనము రక్షణ పొందవలను మరి ఏచుకృసు నామంలోనే మనకు రక్షణ కదా ఈ లోకం ఏం చేస్తారంటే తండ్రి కుమార పరిశుధాత్మ చేత తీసుకుంటారు మళ్ళీ కొంతమంది యోహ యహోవ నామంలో తీసుకుంటారు కొంతమంది ఏచు ప్రభు నామంలో తీసుకుంటా అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంది బోదలు ఈ లోకంలా అందుకే పౌలు ఏడు సంఘాల కోసం వివరించి రాసింది ఒక్కొక్క సంఘం కోసం చూడండి దేవుడు ఏమని చెప్తుండో అపోసులు చాప్టర్ లో మనకి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు ఫార్టీ వచనంలో యాక్స్ ఫోర్త్ చాప్టర్ ఫార్టీ లో మీరు చూడండి అని ఏమని చెప్తున్నాడంటే టెన్త్ చాప్టర్ ఫార్టీ లో ఏసు నామము అందు వారు బాప్తిజం పొందేవలెనని ఆజ్ఞాపించను ఇక్కడ దేవుడు ఏమన్నా ఆజ్ఞాపిస్తున్నాడు ఏసుక్రీస్తు నామంలోనే బాప్తిజం పొందవాలనని ఆజ్ఞ ఇచ్చినాడు ఈ లోకం ఎట్లా బాప్తిజం తీసుకుంటుంది ఈ లోకము బాప్తిజం ఇచ్చే విధానం ఉంది కదా ఈ వరల్డ్ లో దేవుడు చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయనే అన్నిటికీ మూలరాయి ఆయననే మరి ప్రతిదీ ఆయననే కానీ ఈ లోకంలో రక్షణ ఎట్లా వస్తుంది ఈ లోకంలో రక్షణ రకరకాల విధాలుగా ఇస్తున్నారు కదా ఒక్కొక్క చేర్చి ఒక్కొక్క లాంగిచ్చుకుంటారు కానీ ఆయన చెప్పింది ఒకటే మరి ఎవని రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలనని ఆకాశము క్రింద మనుషులనో ఇయ్యబడినా మరి ఏ నామము రక్షణ పొందలేము అనేను అంత క్లియర్ గా చెప్తుంది ఇంకా ఏ నామంలో రక్షణ లేదు కేవలం ఒక్క ఆ ఒక్క నామం ఏంటంటే నామము ఎందు వారు బాప్తిజం పొందేవాలని నేను ఆజ్ఞాపించను అంటే దేవుడు అంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే బిఫోర్ ఏసు ప్రభు చనిపోక ముందుకు ఇచ్చిన బాప్తిజంలు వేరు ఏసు చనిపోయి తిరిగి లేచినాక ఇచ్చిన బ్యాప్తిజం వేరు అందుకే ఆ కొన్నెళ్ళ విషయంలో దేవుడు మాట్లాడి పేతులతో మాట్లాడి ఆయన చెప్పినాక ఇవన్నీ రాస్తున్నారు కదా పావులు కాబట్టి ఆయన అందుకే చెప్తున్నాడు మనము పొందాల్సిన బ్యాప్తిజం ఏంటంటే ఏచుక్రీస్తు నామంలో మీరు బ్యాప్తిజం పొందండి అప్పుడే మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు అని ఈ వాక్యం చెప్తుంది కదా అంటే చూడండి శత్రువులను తొక్కాల ఆయన పాద కింద ఉంచాలంటే మనం మోకరించి ప్రార్థన చేస్తాము కానీ ప్రతి ప్రార్థనకి సమాధానం దేవుడు ఇస్తాడు ఇవ్వడని కాదు కానీ ఆయన ఇచ్చి ప్రార్థనకి ప్రతి ప్రార్థనకి ఆన్సర్లు రావాలంటే కొన్ని ప్రార్థనకి సమాధానం రాదు కదా చాలా మంది అడుగుతారు దేవు నాకు పరిశుధాత్మ కుమరించు అని అంటారు కానీ ఆయన ఏమని చెప్తుడు నీకు పరిశుధాత్మ నేను ఇస్తా కానీ దానికంటే ముందు నువ్వేసుకృష్ణ నామంలో బాప్తిజం పొందుకో అని చెప్తాడు ఆయన అప్పుడే కదా పరిశుధాత్మ వరం మనం పొందగలుగుతామని చెప్తాడు అప్పుడే పరిశుధాత్మ వరం మీకు అనుగ్రహింపబడుతుందని చెప్తాడు ఎందుకంటే ఆ మీరు మారు మంచు పొంది పాపక్షేమప నిమిత్తము ప్రతి వాడు ఏసుకృష్ణ నామంలోనే బాప్తిజం అప్పుడు మీరు పరిశుధాత్మ అనే వరము పొందుదురు చూడండి అని రక్షణ ఉంది మంచిదే కానీ ఆయన రక్షణ ఏ విధంగా ఉంది అని ఒకసారి క్వశ్చన్ కూడా వేసుకోవాలా ఎందుకంటే ఈ లోకము ఇచ్చే బాప్తిజము ఎవరికి నచ్చిన విధంగా అట్లు కానీ బైబిల్ ప్రకారంగా పోవాలా అని ఈ వాక్యం చెప్తుంది ఎందుకంటే ఇక్కడ నామంలో కొంచెం మాట్లాడుతుంది కదా మరి ఎవరిని రక్షణ కలగదు ఈ నామే మనము రక్షణ పొందవలేను కదా ఎందుకు చూడండి మేరీ మాత వాళ్ళు నమ్మిన వాళ్ళు డిఫరెంట్ వేల చూజ్ చేసుకుంటారు మన క్రైస్తవుల దాంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాగా బాప్తిజం పొందుతుంటారు కాబట్టి ఆయన అదే చెప్తున్నాడు ఇవన్నిటికీ కుదరదు ఆయన ఒక్కటే నామం ఆ ఒక్క నామే క్రీస్త నామము మీరు క్రీస్త నామంలో ఎప్పుడైతే మీరు బాప్తిజం పొందుతారు అప్పుడే మీరు రక్షణ అంటే ఆ రక్షణ మనకు రాబడుతుంది పాపశమ పని నిమిత్తము ఎందుకంటే ఆయన శివ మరణం పొందినాక ఏచుకృష్ణ ఆయన బ్యాప్తిజం ఎందుకు తీసుకోమన్నాడు అప్పుడే కదా పరిశుద్ధాత్మ వరము మీకు వస్తుందని అంటుడు ఆయన శిష్యులకు అంటారు కదా ప్రభా మీరు మిర్చి వెళ్ళిపోవద్దు అని శిష్యులు అంటే దేవుడు ఏమంటాడు ఆ టైంలో దేవుడు అంటే నేను వెళ్ళిపోతేనే మీకు ఆదరణ అనేది ఉంటది నేను వెళ్ళకపోతే మీకు అది దొరకదు అని దేవుడు అందుకే దేవుడు ఏం చేసిండే మన పాపం నియమితము ఆయన భుజాలపైన వేసుకొని ఆయన శివ మరణం పొంది ఆయన ఆదరణకర్తగా మనల్ని పంపించాడు అనమాట ఆయనే పరిశుద్ధాత్మ చేత అందుకే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఆ పూసలకు ఎట్లయితే కుమరించిండో అట్లంటే ఎవడు ఈ రోజు మన అందరికీ కుమరించింది లేదని కానీ పరిశుద్ధాత్మ ఉంది అది ఎట్లా ఉందంటే ఏచుప్రసు నామంలో పొందిన వారికి మాత్రమే ఉంది ఆ వరము అందుకే ఆయన చెప్తుంది పరిశుధాత్మ మీరు పొందుదురు అని చెప్తుంది ఆ వాక్యంలో అందుకే ఆయన రక్షణ ఇంకా ఏ విషయంలో లేదు ఇబడి చూడండి ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనిను అని చెప్పిన తర్వాత పేతురు యోగాను ధైర్యము చూసినప్పుడు వారు విద్య ఫాములై గ్రహించి ఆశ్చర్యపడే వారు ఏతుతో కూడా ఉండిన వారు గుర్తి చూడండి వాళ్ళు కూడా ఎట్లంటే వాళ్ళు అనుకున్నారు ప్రభావం దేనికి పనికిరాము కదా కదా వాళ్ళు చేపలు జాలరు కదా పేతురు వాళ్ళ సహోదరు ఆంధ్ర వీళ్ళంతా ఆ దేవుని బిడ్డలు నమ్మిన వాళ్ళు ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ లలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసిన వారు కదా కూడా టెంట్ కొట్టుకుంటే దేవుని యొక్క స్వాత చేసింది అంత ఆయనకి దేవుడు అంతా ఇచ్చినాక కూడా అవన్నీ వదిలేసుకొని కేవలం దేవుని యొక్క శ్వాత ప్రకటన చేయడానికి ఆయన అవన్నిటిని వదిలేసుకొని వచ్చినాడు అనమాట ఆయన రక్షణ రక్షణ సందేశం పంచడానికి ఆయన రాజస్వాత ప్రకటన చేయడానికి కదా ఆయన రానయ్యున్న దేవుడు ప్రతి విషయంలో ఆయన చాలా వివరించి రాసింది ఆ పూసులు ఆయన పావులు కాబట్టి ఇవన్నీ ఆయన వివరించి రాసిండే కేవలము అవన్నీ బయలుపరిచింది ఎవరు ఏసు మాత్రమే కదా అందుకే ఆయన చెప్తున్నాడు మనకి చదువు లేదని బాధపడద్దు నాకేమొచ్చు ప్రభ అని కూడా మనం బాధపడద్దు కదా ఆయన ఒక దగ్గర అంటారు ఆ విషయంలో ఐజయ ప్రవచనంలో ఉంటారు మీరు ఏ విషయంలో బాధపడదు అలాంటి వారిని నేను మిమ్మల్ని చూజ్ చేసుకుంటానంట దేవుడు ప్రతి విషయంలో కాబట్టి మనము అనుకుంటాం ప్రభా మేము ఏ విషయంలో పనికి రాము కరెక్టే పనికి వచ్చిన వారు మనం ఏం లేదా కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన బిడ్డలాగా మనం స్వీకరించుకొని ఆయన వాల్యుబుల్ మనకి ఇచ్చినారు కాబట్టి ఒక యూజ్ అయిన పాత్ర మనం వాడుకుంటున్నాము సరైన పాత్ర తయారు కావాల్సింది మన బాధ్యత కదా ఆయన ఏమంటున్నారు నేను మిమ్మల్ని వాడుకుంటున్నా మీ సరిగ్గా కావాలా అని మనం సరిగ్గా అయ్యే అంత వరకు ఆయన మన వెంబడి ఉంటాయని ఆయన పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాయి కదా సరి పాత్రలాగా మనం తయారు కావాలి ఇంకెప్పుడు తయారవుతాం చెప్పండి ఆయన అంటున్నాడు కదా నేను మిమ్మల్ని చూజ్ చేసుకున్నా మీరు వెళ్ళండి ఆయన శువాత ప్రకటన చేయండి అని అంటున్నాడు వెళ్తాము మంచిది కానీ మన క్రియలు సరిగ్గా లేకపోతే నీ పాత్ర ఇంకెంత కరెక్ట్ ఉంది మన పాత్రలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి మనం క్వశ్చన్ చేసుకోవాలి మన లైఫ్ కి కదా మనం ఒకటి యూజ్ అయిన పాత్రగా వాడబడుతున్నాం కాబట్టి ఆ పాత్ర ఎప్పటికీ నిండిపోయి ఉండాలా సరి అయిన ఉండాలా అని ఈ వాక్యం చెప్తుంది కదా విద్యలేని పాములు వాళ్ళు ఎన్ని కార్యాలు జరిగించినారు యేచ ప్రభువి కదా వాళ్ళు ఎప్పుడు జరిగించినారు తండ్రి శిల్వ మరణం పొందినాక ఆదం వాళ్ళ పరిశుద్ధత్వం పొందుకున్నాకని ఇవన్నీ కార్యాలు జరిగించడం అందుకే ఇదంతా ఆశ్చర్యము అని చెప్పగలుగుతుంది వాక్యము గ్రహించి ఆశ్చర్యపడేది వారు ఏతుతో కూడా ఉన్నబడిన వారై చూడండి వాళ్ళు ఏసు ప్రభుత్వం ఉన్నవారై ఉన్నారు అని ఈ వాక్యం అంత క్లియర్ చెప్పబడుతుంది కానీ అందుకే ఆయన ఏమంటుండు పునాదులు వేసినారు కదా ఈ అపోసులు వేసినారు పునాదులు కదా ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోసులు ప్రభక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారు అని అంటుండు అంటే క్రీస్తేశు వేసిన పునాది మీద వీళ్ళు కట్టబడి ఉన్నారు అనంటే క్రీస్తు ప్రభు ఏసు ప్రభు వేసిన పునాది ఏంటిదంటే ఆయన శిల్వ మరణం పొందినాక ఆయన ఆదరణ కర్త అనేకులకు ఆయన పరిశుద్ధాత్మ వీళ్ళంతా పొందుకొని అప్పుడు దేవుడు ఏ విధంగా సువాత ప్రకటన చేశారో వీళ్ళు కూడా అక్కడ నడుచుకుంటూ వచ్చినారు అంటే వీళ్ళంతా ఏసుప్రభు దగ్గర నేర్చుకున్నారు సో ఈ రోజు కూడా మనం బైబిల్ వాక్యంలో నేర్చుకుంటున్నాము మనకు నేర్పించేది ఎవరు ఏసుప్రభే కాబట్టి ఆయనే మనకు నేర్పిస్తున్నారు కాబట్టి ఈ వాక్యం చరణ్ నడవాలా అని చెప్తుంది తన పునాదులు ఉన్నాయి ఫౌండేషన్స్ ఉన్నాయి చాలా కానీ ఏ ఫౌండేషన్ ఎట్లా ఉందో చూసుకోవాలా కదా ఆయన శిల్వ మరణం పొందినప్పుడు ఆయన శిల్వ ఈ భూమి మీద ఒక సెవెన్ లేర్స్ లోపలికి ఆయన భూమి మీద దిగింది ఆయన పునాది అంత గొప్పది అంటే ఆ వరకు భూది గంధముల వరకు ఆయన శిల్వ మరణం దిగింది మళ్ళా ఆయన తిరిగి లేచిన దేవుడు అంటే తరతరాలు నుంచి ఇప్పటి వరకు ఆయన పాపాన్ని కడిగేసిందు రక్షలోకి నడిపిస్తున్నాడు అంత గొప్ప దేవుడు మరి అంత గొప్ప దేవుడు వేసిన పునాది మీద మనం కట్టబడాలా అని చెప్పబడుతుంది అందుకే అప్పసులు కట్టినారు ప్రవక్తలు కట్టినరు మరి వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారా అంటుంది దేవుడు చెప్తున్నారు మీరు కూడా కట్టబడి ఉన్నారని అంటున్నారు ప్రతి కట్టడాలలో ఆయనలో చక్కగా అమలు పరచబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు రుధి ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుణ్ణి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు సో నివాస స్థలము మనమై ఉండాల ఎందుకంటే నివాస స్థలం ఎక్కడో లేదు నీవే నీలోనే దేవుణ్ణి నివసించడమే నివాస స్థలము అక్కడే కదా మనం కట్టబడుతున్నాం ఆయన అదే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవాలయం మరి దేవాలయం ఎవరు మనమే కదా మన శరీరమే అనే ఆలయం అనే పాటడుతుంది కదా నీ మందిరమై నేనుండగా నా ఎందు ఉండి నడిపించమని మనం పాట పాడతాం సో నీ మందిరమై నేను ఉండగా చూడండి మందిరం మనమే కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి మనం దినదినము ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి పొందాలా ఇంకా ఆయన ఏమంటుడు మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస దేవుని యొక్క నివాస కట్టబడుచున్నారు అని అంటుడు దేవుని యొక్క నివాస స్థలం నువ్వు అనే నివాస స్థలము చూపించాల అనే పరిశుద్ధత కోసము అనేకులకు నువ్వు ప్రకటించాల ఆయన శిల్వ మరణం కోసం నువ్వు అనేకులకు ప్రకటన చేయాలా కదా ఆయన వేసిన పునాది అంత స్ట్రాంగ్నెస్ ప్రతి వారు పాపక్షేమ పని ఒప్పిపించాల ప్రతి వారితో దేవుడు నిజమైన దేవుడు ఈయన తప్ప ఇంకా వేరొక దేవుళ్ళు మనకి ఎవ్వరలేరు ఈ దేవుని ద్వారానే మనకు రక్షణ ఈ దేవుని ద్వారానే మన ప్రతి పాపం కడగబడుతుంది ఈ దేవుని ద్వారానే ఏసుప్రభు ద్వారానే ప్రతిదీ మనకు విజయం మోస్తుంది అని మనం ఇతరులకు చెప్పాలా కదా అందుకే అప్పుడే నువ్వు నివాస స్థలం అనేది చేయబడుతుంది కట్టబడుచున్నావు అని సో మనం కట్టబడాలంటే అదే దేవుని యొక్క స్వాత అనేకులకు మనం ప్రకటింపచ్చాలా మనము వెలిగించుకోవాలా అనేక వెలిగించాలా మనము వెలిగించుకోవాలంటే దిన దినము పరిశుధ్యమ పొందుకోవాలా గంటలు అనే సమయంలో గడపాలా కదా ఎందుకంటే దుస్తుడు పొంచి ఉన్నాడు ఏ అందుకే నీ నేను నీ శత్రువులను ఈ వాక్యం చెప్తుంది కదా నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచేంత వరకు ఆయన కుడి పాశలో మనం ఉండాలని వాక్యం చెప్తుంది సో మన శత్రుల మనం ఎదిరించాలా అనంటే ప్రార్థనలు ఉంటే మేము ఎదిరిస్తాం కదా ఆయన శామ్స్ ట్వంటీ త్రీ కూడా అంటారు కదా నా శత్రువుల ఎదుట నీకు నేను భోజనం భోజనము సిద్ధపరిచి ఉన్నాను నూనెతో ఉన్నావు నా గిన్నె నుండి కొలుచున్నది చూడండి నా శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచి ఉన్నాను అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రాధం చేసి ఆయన సన్నిధిలో ఉంటావో అప్పుడే నీ శత్రువుల మనకున్న ఏదైతే శత్రుతో అయితే మనకుందో వాటి మీద దేవుడు మనకి విజయం ఇస్తాను కదా నూనెతో తల ఉన్నాను అంటున్నావు ఆయనే గినే నిండా పరిశుద్ధాత్మ మన పాత్ర నిండి పొలిపోవాల చిరకాలం ఏవో మందిరమే మనం నివాసం చేయాలి అంటే ఇదే మూలం క్రీస్తే తలకు మూలరాయి అయింది కాబట్టి ఆయననే పర్ఫెక్ట్ అని ఈ వాక్యం చెప్తుంది ఈ వాక్యంలో పర్ఫెక్ట్ మొత్తం ఉందంటే యేజుప్రభే అని ఎట్లా చూసుకో ఆయననే ఇంకా మూలకే తలరాయి అందుకే ఆ వాక్యం అంత క్లియర్ చెప్పబడుతుంది మరి దేవుడు చిన్న వాక్యం దీవించుకుంటే ప్రార్థన చేసుకుందాము పరిశుధ్ర పరిమళ దేవాకృపలతోండి దేవా యేచుప్రభ నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత హళీ రజ వర్షద ద్రవకు సర్వశక్తి మంచుల సర్వాధికారి నీకే వందనలు ప్రభా స్ మహిమ ఘనత ప్రభావము ఈ నీకే చురణ దాకా దేవాసు ప్రభా మరి దేనికి పనికిరాని వాళ్ళం ప్రభా కానీ ఏసుప్రభ మీరు ప్రభ మా కొరకు ప్రభా మరణం పొంది మళ్ళీ నీ యొక్క విలువైన రక్తం చేత మమ్మల్ని కొన్ని ఒక తయారు చేశారు ప్రభా కాబట్టి ప్రభ సరైన పాత్రరాగా మేము కావాలా దేవ నీ కుడి పాశంలో మేము కూర్చోవాలి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మేము గడపాలా అప్పుడే ప్రభా మా చేతిలో మేము తొక్కే వరం ప్రభా కాబట్టి ప్రభా మేము అన్నిట్లో విజయం పొందాలా నీ ప్రాధాన్య జీవితమే నీ వాక్యమే మేము గడపాలా ప్రభా దివా రెండు అంచుల గల కడ్గమని అంటున్నాం కాబట్టి ప్రభా ఈ రెండు అంచెల గల కడ్గాం ప్రభా మాలో ఉండాలా తండ్రి దేవ నీ వాక్యాలు మా మేము రాసుకోవాలా కంఠభూషణ మేము ధరించుకోవాలా యొక్క సత్యము మా నడుముకు మేము దట్టలాగా మేము కట్టుకోవాలా ప్రభా దేవాచు ప్రభా నాగలి పైన మేము చేయి వేసిన వారము మరి వెంకట తిరిగి మేము చూడొద్దు ముందుకే మేము వెళ్ళాలా మరి మా సేవ జీవితాన్ని కూడా మీరు పలిబడి తన దైత్యం తండి దేవా ఎక్కడికెళ్ళినా మాకు విజయం అని గ్రహించండి ఈ యొక్క మాకు తోడైంది నడిపించండి దేవాయసు ప్రభా మేము ఎటు చూసుకున్న కానీ ప్రభా దేంట్లో పనికి రాని వరము కానీ ప్రభా ప్రేమ చేత ఎంత విలువ ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలనైనా పరిశుద్ర ఒక సర్వశక్తి మంతులు ప్రభా నీకు వందనాలు తండ్రి దివా నువ్వు ఎంతో ఆలోచన కర్తవు ప్రభా మా పట్ల ప్రభా ఎన్నో ప్లాన్స్ కలిగిన దేవుడో ప్రభా కాబట్టి ప్రభ నీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా మా పట్ల నెరవేర్చండి నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకునేలాగా మాకు సాయం చేయండి ప్రభా దేవ మాలో ఇంకా నిర్లక్ష్యం ఉంటే తొలగించమని ప్రార్థిస్తుంది తండ్రి దివా అపోసులు మరి ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టబడి ఉన్నారని చదివించిన దేవుడో ప్రభా కాబట్టి ప్రభా అది మేము ప్రతిదీ విన్నాం కాబట్టి ప్రభా మేము అమలు పరుచుకోవాలి ప్రభావ ప్రతి విషయమే కూడా ప్రభా మేము చక్కగా అమలు పరుచుకోవాలా నీ సత్యని మేము అనేకలకు మేము ప్రకటింప చేయాలా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నీకు లెక్కలేని బంధనాలు చెల్లించుకుంటూ ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు ఎల్లప్పుడు దయచేసి నీ యొక్క పనిలో మేము నిఘ్నం అయిపోయేలాగా సహాయపడమని నీ రాకడికి మందుని సిద్ధపరచుకోమని ఏచుకృతి నామంలో ప్రార్థిస్తాం తండ్రి ప్రతిమా భార్య భర్తలు శాంతి సమాధానంతో ఉండాలి శ్రీనివాస్ కన్ను ముట్టి స్వస్థ దేవుడు రేణుక శిస్టర్ కన్న ఆపరేషన్ గురించి ప్రార్థించండి కావశిస్టర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి రాజన్ త్రాగుడు మానాలి భార్యభర్తలు శాంతి సమాధానంతో ఉండాలి రవిచెల్ల బ్రదర్ కి కిడ్నీ లీవర్ హార్ట్ మంచిగా ఉండాలి కన్ను ఆపరేషన్ గురించి ప్రార్థించండి కామమ్మ రామ్ రాజేష్ క్యాన్సర్ గురించి ప్రార్థించండి సిరిల్ సిరిల్ తమ్ముడు లైఫ్ లో సెటిల్ కావాలే మంత్రశక్తులు కాలిపోవాలి చిన్న బాబు మంచి ఆరోగ్యం ఉండాలి వాళ్ళ డాడీకి సైకోపోవాలి కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి భార్య విడాకులు కావద్దు స్వరాజ్ భదర్ మంచి ఆరోగ్యం మరియు మంచి జాబ్ దొరకాలని ప్రార్థించండి రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది మరియు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కాబోతుంది వాళ్ళ పాప పదవ తరగతి వాళ్ళ బాబు ఎనిమిదవ తరగతి వీరి గురించి ప్రార్థించండి జయరావు గారు పిస్టుల్ లేజర్ ఆపరేషన్ అవుతుంది కనుక ప్రార్థించండి దయచేసి ఇంకొకటి వచ్చేసి ఈ రోజు అంశం ఉందన్న ఒకటి ఈరోజు వచ్చేసి బోడయ్యకి బోడయ్య బ్రదర్ ఉన్నాడు ఒక దెబ్బ తాకి విలోచనాలు కడుపు ఉబ్బడం లంగ్స్ లో వాటర్ వచ్చిందంట అవన్నీ పోవాలని ప్రార్థించండి పెట్టింది పెట్టిందన్న భ ప్రతిభా మును తాకండి వాళ్ళ పాపలు క్షమించి నూతన మనిషిని నూతన జ్ఞానం నీ పోలిగా మార్చండి మీ శాంతి మీ సమాధానం కలిగే చేయండి ఒక్కొక్కరితో మంచి వరుస జ్ఞానం దశండి ఎస్సు ప్రభా రక్ష్యం దయచేయమని ఎస్సు రవిచల బ్రముట్టి తాకి జ్ఞానం తెలియచేయండి ఆరోగ్యం ప్రభా మన హార్ట్ ఉన్ని ఏమి స్వచ్ఛపరచండి వాళ్ళ ఇంకో పాప ఇంకో బాబు లీవర్లో స్వచ్ఛపరచండి ఆ కుటుంబంతో ప్రభావ స్వస్థత కలిగి ప్రభా నిలబెట్టిని శాక్తి నిలబెట్టి రక్షణ తెచ్చండి నా దీవానికి మన బాబు కన్ను ముట్టి స్వస్థపరచండి మంచికి రావాలా బ్రదర్ని అలలియ నా దీవం రక్షణ పొందాలా అలా గుడ్డి వాడిని చూపించే దేవుడితో వాగ్దంత చూపు నా దీవానికి శోధం చేసం ప్లస్ ప్రభా కావ్యేశ్వరులు ముట్టి జ్ఞానదని విశ్వాసం నడిపించి తన భర్త మార్చండి ఆరోగ్యం తెచ్చండి పిల్లల సదులు ఇస్తేలా జ్ఞానం తెచ్చి కష్టం నష్టం తొలగించి కుటుంబంలో చీకటి అవర్చి తీసేసి పరిశుభాత్మ అవర్పించేయండి నా దీవానికి శథం రేణుగా కన్ను మంటని తాకండి శసపరచండి పొరలు పోవాలా నా దీవానికి శథం అరలిగా సాద్ధం వేస్తు ప్రభా మీకు సాధ్యం ఆ కన్నుల ప్రభా మీ జీవానికి పొరలు తీసేయండి పరిశుధాత్మ బలంతో జ్ఞానం మది ప్రేమ ఆసక్తి తెచ్చండి త్వరగా ప్రభ పోతుండే కాలం జరిగి బీపీ షుగర్ చేయండి నాదే సూరాజ్ బ్రహ్మ ముట్టి మంచి ఆరోగ్యం తెచ్చని పరిచి ఆత్మ యజ్ఞ విషయం ఆరోగ్యం తెచ్చని వాక్యంలో బలవంతు కావాలా వాక్యంలో కటికం సైతం మీద వాడాలా ఇద్దరు మీరే నేర్పించి అగ్నిగంజని ఇద్దరి సేవలు వాడుకోండి రాజు ముట్టను తాకండి లివర్ ప్రాబ్ ముట్టి శ్సపరచని ఇప్పుడైనా ప్రభు ఆత్మీ తెలియని జ్ఞానం తన భార్య ఆత్మీయ మీటింగ్ జరగాల సేవలు రావాలా పిల్లలు చదువు జ్ఞానం తెచ్చని మంత దయ్యాలని గద్దిస్తున్నాను వాళ్ళ చీక నేసిన వాళ్ళలో ప్రభాని యొక్క శాంతి సమాధానం జ్ఞానం ప్రేమ కలిగిచ్చేసి మంచి ఒక జాబ్ తెచ్చండి నాదివా మీరు కార్యం చేయండి అలాగే నాది రాజేష్ మూర్తి తాకి క్యాన్సర్ నుంచి విడిపించండి నాది వానికి తంపున మానవ సురక్షణ తెచ్చని అలాగే చీకరు నుంచి వెలుగులో నడిపించండి తన భార్య పిల్లలు వెలుగులో రావాలా మీరు ఆకలి నుంచి వెళ్ళేస్తుంది ప్రభా ఆ సిల్వల కారత రక్తంతో కడగండి దేవుడు వాళ్ళ అర్థం మీరే కార్యం చేయి రామచంద్రమూర్తి తాకి ఆరోగ్యం మీద జ్ఞానం సంపున క్యారం క్యాన్సర్ ఓడిపోవాలా ఎందుమంటే సిల్వల ప్రభావ పతి అలాగే నా దీవ సైతానికి ఓడిపోయినాయి ఆ పరిశుద్ధుల గాయలు ధర క్యాన్సర్ల ప్రభావం మీరు నీ గాయలు దించండి సంపన అది వృధన పొందాలా అది ఆ బ్రి రక్షణ పొందాలా భార్య రక్షణ పొందారా నా దీవాన్ని కర్రించండి నా దీవానికి శోదం చేస్తుంది స్టిల్ తాకండి శసపరచండి లైఫ్ సెడల్ కావాలా ఆయన మంత్రాలు దయ్యాలు కాల్చి చేయండి నా స్త్రీలు ప్రభా నీ దగ్గర రావాలా మార్గంలో రావాలా సేవలో రావాలా కుటుంబంతో మార్చుకోండి ఎంత కాలంలో అలాది ఆత్మకాలం జరిగించండి అలాది చీకటి నుంచి ప్రజలు విడుదల పొందాలి ఆత్మ చదవండి నా జీవానికివరో శివబాబు లక్ష్మికి ఆరోగ్యం మంచి ఉండాలా స్వచ్ఛపరిచే ఆరోగ్యం తెచ్చండి సైకిల్ డైరీ సైకిల్ పోవాల ఇస్తూ ప్రభా డైరీలో జీవం ప్రభావం చేయండి జీవిం పెంచేయండి నా జీవానికి బ్రహ్ చెప్పిన ప్రతి అంశాల ప్రభ ఇన్నారో ప్రభ ఈ అంశవారి పక్షపాతంతో పోవాలా విశ్వ ప్రభ నా జిల్లనే ఇస్తున్న పేతుల ప్రాధించిన ఆ పక్షపాతం నీ పక్షదాత బరం పోవాలా చక్కగా నడవాలా గంతురేవాలా నీ కార్యం చూడాల విశ్వ ప్రభ అలా రక్షణ పొందాలా మీరే కార్యం చేసి విజయం దయచేసి నా దీవానికి సొంత మోటయా తాకి బొందే ఆ ముటి తాకి వాటర్ పోవాలా ప్రభ ఆ వాటర్ సైతం దిజని కద్దిస్తున్నాను విడుస్తాయితనా ఆ లంగ్స్ జీవ జలాలు ఆ వాటర్ ని ఓడించి ఆయనకు విజయం స్వస్థ కలిగించేమని నా దివాన్ని కార్యం చేసి విజయం దయచేమని జయరాజ్జీ లేజర్ ఆఫీసర్ అయితే ప్రా లేజర్ ఆఫీసర్ లో ప్రభా మీరుండి మీ గాయ ధర విజయం కలిగించేసి పాపం కలిగి కలిగి పవిత్రపరిచి స్వచ్ఛపరిచి నా దివా ఈ అంశాలంతా ప్రభా నీ నీ విధాయిస్తున్నాం మీరేస్తుందర ఆదుకొని మీ కాయ ధర స్వచ్ఛపరిచి కుటుంబంలో నిమ్మ శాంతి తెచ్చని చీకటి ఉరికి ఆ వెలుగు జీతం సంచరించి వాళ్ళందరూ లక్ష్యం దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమనిస్తున్న ప్రస్తుతం అమీన్ అన్న ఆశీర్వాద ఓకే మన ప్రమణ ఏస్త ప్రభు కృప పరిశుద్ధాత్మ సహవాసం కేపీఎం రేరుకు మనందరికీ ఆ శిర్వలు చూపిన సదాకాలం మనందరి తోడు కాక అమెన్ అమెన్ ఓకే సోనా బ్రదర్ అందరూ పేజ్డ్ అందరూ నటీజీ బ్రదర్ సార్